ై నేచర్ కొన్ని నియమాలని మీరు ఒప్పుకోవాలి నియమాన్ని అనుసరించే సాధన చేయాలి అందుకే సాధన చేసే ప్రాథమిక దశలో ఇప్పుడు కూడా ముందే నియమాలు బాగా నేర్పుతాయి ఏమని అంటే గురువు పర్యవేక్షణలోనే చేయమని చెప్పి లేకపోతే ఏంటంటే మీకు తెలీదు కదా వాటి యొక్క ఫలితం విపరీత ఫలితాలు తెలుసుకుంటారు అప్పటికి ఆల్రెడీ నష్టం వచ్చేస్తుంది అందుకనే వేదాంత విద్యలో ప్రవేశించేటప్పుడు ఎప్పుడు తరచుగా గురువుని కలుస్తూ ఉండాలనే నియమం పెట్టింది అనమాట ఒక స్థిరమైన స్థితికి వచ్చేంత వరకు తరచుగా కలుస్తూ ఉండాలి మూడు నెలలకో ఆరు నెలలకో సంవత్సరాలకో ఎప్పుడో ఒకడోసారి వచ్చి కలపడుతూ ఏంటి పరిస్థితి మీకు తెలియదు చూడంగానే వాళ్ళకి తెలుస్తుంది ఓహో ఎక్కడో నీకు తేడా వచ్చిందండి ఎందుకంటే యువర్ బాడీ ఈజ్ ఇండికేటర్ ఆఫ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ దాని ప్రతిబింబం వాళ్ళకేంటి చూడగానే తెలిసిపోతుంది ఓ నీ సాధన సాధన వల్ల దోషం వచ్చిందా లేకపోతే దేనివల్ల వచ్చిందో తెలుసుకోగలుగుతా నువ్వు వచ్చావు మా వచ్చేపటికి నలిగిపోగలను నీ దూరం చేయాలంటే ఏం చేశాను నీ లోపల ఉన్నదానికి శక్తివంతం అయ్యేట్టు చేశాం చేసేప్పుడు ఏమయ్యావు నీకు తెలియకుండానే నీ శరీరం శక్తివంతం అయిపోయింది అంతే నువ్వేం చేయలేదు అంటే దోషం ఇప్పుడు ఎక్కడుంది నీ లోపల శక్తిని బలపరచడంలో నీ బయటిని ఉపయోగపెట్టుకోవడంలో నువ్వు ఒక క్రమమైన మార్గంలో లేవు ఎక్కడో అన్ నాచురల్ గా చేస్తావు అనమాట కారణాలు ఏమైనా కావచ్చు ఎందుకంటే సాధకుడు ఎప్పుడు కూడా లక్ష్యాన్నే దృష్టిలో ఉంచుకోవాలి కానీ మిగిలిన కారణాలను దృష్టిలో ఉంచుకోవాలి ఎందుకని అంటే అందుకే చెప్పాను మొదటి జీవిత లక్ష్యం ఏమిటి ఈ జన్మలోనే నేను ముక్తిని సాధించాలి వాడి తీరు వేరు పర్వాలేదు జన్మ పరంపరలో ఎప్పుడప్పుడు అక్కకపోతానా అవ్వకపోతానా ఓ అడ్జీ అంతా నిద్ర జోలి వెళ్ళదలుచుకున్నావంటే ఈ జన్మలోనే ముక్తిని సాధించాలనుకుంటేనే దంజులకి వెళ్ళాలి లేకపోతే దంజులకి వెళ్ళబోదు అంత కాబట్టి యోగ సాధనలు జ్ఞాన సాధనలు అనేవి ఈ జన్మలోనే ముక్తిని సాధించాలనే బలమైనటువంటి దృఢమైన లక్ష్యం ఉండాలి అది లేకుండా కనుక చేసేవనుకో ఇలా ఇంబ్యాలెన్స్ వస్తాయి అన్నమాట అందుకని రోజువారీ జీవితం జీవించేటప్పుడు చేసేటప్పుడు తప్పనిసరిగా నువ్వు నిద్రపో నిద్రపోకపో ఫార్టీ ఫైవ్ మినిట్స్ సైకిల్ అనమాట అది ఆ సైకిల్ లెక్కేస్తా అంటే ఒక నిద్ర ఒక కళ కలిగితే గంట నాలుగు సైకిల్స్ వేస్తే ఆరు అందుకని ఆరు గంటలు ఆరు గంటలు ఆరు గంటలు అంటూ ఉంటాం నాలుగు సైకిల్స్ అనమాట అక్కడికి పూర్తి అయిపోతుంది నువ్వేం చేస్తున్నావు పదకొండింటికి పడుకున్నా నాలుగింటికి లేస్తే ఐదు గంటలే అవుతుంది అక్కడ సైకిల్ మధ్యలోకి వచ్చేస్తుంది పదవింటికి పడుకుంటే ఐదింటికి లేవాలి కానీ ఐదింటికి లేస్తే నువ్వు అనుకున్న సాధన అంతా పూర్తి అవుతుంది అవకపోగా డైలీ రొటీన్ మీద పడుతుంది అవతలకైతే అర్థమైనా అందుకే నువ్వేం చేస్తున్నావు కాస్త తెచ్చి నాలుగింటికే లేవు అప్పుడు పదింటికే పడుకోవాలి 10 కి లైట్ సాఫ్ అనమాట అందుకే 9 నైన్కే ప్రిపేర్ అయిపోండి అంటాడు నైన్కి ప్రిపేర్ అయితే టెన్త్ నిద్రపోతాం నైన్ కల్లా డిన్నర్ అయిపోతుంది పుట్టబరుతుంది అనుకోండి తెల్లవారు చాలా ఓంకారానికి నాలుగు గంటలకు వెళ్ళాలి ఖచ్చితంగా ఆ నాలుగు గంటలకు ఓంకారానికి లేచేవాళ్ళు నైన్కి డిన్నర్ కంప్లీట్ చేసి రిటైర్ టెన్కి వచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోతాడు లోపలికి సో టెన్ టు ఫోర్ ఈజైనా అలా మార్చుకోవాలి ఏమైనా అయిపోవచ్చు కాక అంటే ఎలా ఉందంటే ఎవరన్నా వెన నేను ఒక్కటే చెప్పేది ఎన్న పోని వేలు నీరే కన్ను నీరే అడుగుతూ పెట్టుకోవాలి నేనేదో చేశానండి అంటే త్యాగానికి అర్థం ఉండాలి త్యాగం చెయ్యాలి తప్పదు త్యాగం మనిషి జీవితంలో ఎరగడు కాకపోతే త్యాగానికి లక్ష్యం ఉండాలి వేలు నీరే కన్ను నీదే ఎప్పుడు చేసుకోవాలి 10-2-4. ఓకే వాళ్ళకి ఫోర్ తర్వాత మాట్లాడమండి వాళ్ళకేమి వాళ్ళేమి అర్ధరాత్రి మాట్లాడితేనే ఏమన్నా మా విశేష నాలుగు తర్వాత మాట్లాడవచ్చు కదా నేను మా శ్రీమతి గారు ఇదే చేస్తుంది ఇప్పుడు రావుడు కూడా ఇదే చేస్తుంది అర్ధరాత్రి వేస్తుంది బ్రహ్మాండం బద్దలైనట్టు లేచి అప్పుడు మాట్లాడుతుంది ఏ పన్నెండుగా వండుకోండి అదేంటో వాడికి పోగాలంటే మెడ్సర్ లం మెట్ మిడ్ స్లీలో నువ్వు లేచి శాంతం తెలివిలోకి వచ్చేసి నువ్వు మాట్లాడి మళ్ళా రిటైర్ అయితే మధ్యలో ఎంత టైం పోతుంది హిటేక్స్ మినిమం టూ టు త్రీ అవర్స్ టైం తీసుకుంటుంది మళ్ళీ డీప్ స్లీప్ లోకి వెళ్తాను వద్దు లేచేపటికి ఎంత అయిపోతుంది ఎందుకని ఆ మధ్యలో రెండు మూడు గంటలు పోయేది అక్కడ లేవమన్నా లేవలే అంతే ప్రయోజనం ఏమన్నా మా అబ్బాయి నేను మేనేజ్ Moray Richard pluggư先生 has a chance of really achieving reality. Manage doesn't mean that you harm yourself. Unmanagable kids are not true. If he occurs for his kids, his name isn't having food, no basis, hope when he occurs, he is meaningful. a few times with his parents to be taught andolocate. more for sometimes fКак that not month, less fruid if you've saidiembre of his challenge. వాడు ఏడిస్తే ఇప్పుడు అర్ధరాత్రి ఎవడు పగెడితే మాత్రం వాడు ఏడు ఆపుతాడు ఇప్పుడు ఆపడం అన్నా కాదు కాబట్టి వాడు పగలు నిద్రపోతే తల్లి కూడా పగలే నిద్రపోవాలి వాడు రాత్రి మేలుకుంటే తల్లి కూడా వాడిని అనుసరించి రాత్రి మేలుకోవాల్సిందే ఆ నియమం అక్కడ వరకే అంతేగాని ఇప్పుడు వాడు ఏదో ఉన్నాడు కానీ మనం ఇండియాలో ఉన్నాను కానీ మనం అర్ధరాత్రి మేలుకుంటే పగలెట్టా మనం బగలు నిద్రపో నేను మాట్లాడను అందుకే మాట్లాడను నేను మాట్లాడు అందరూ స్నేహితులే ఇంకా పిల్లాడే పెళ్ళైపోయిందరికి వచ్చేస్తే ఇంకేమి స్నేహితుడే మా అబ్బాయి నేను పదహారు ఏళ్ళ తర్వాత కూడా నేను ఇప్పుడు కూడా ఈ డీల్ హిమ్యాచ్ ఎవర్ హీ సీక్స్ గైడెన్స్ ఆఫర్ దట్స్ ఆల్ అంతవరకే మన పాత్ర పాత్రోచిత ధర్మమేనా కాదా ఇప్పుడు ఏం రేపు పిల్లల్ని అంటాడండి నేను తండ్రి అవుతాడు అండి ఒక పాత్ర అయినా తల్లి ఒక పాత్ర అది పాత్రోచిత ధర్మమే తప్ప అది సత్యం అవుతుందా అవుదుగా ఎట్ అవుతుంది కానీ నువ్వేమైపోయావు పాత్రలో లీనమైపోతున్నావు కలిసిపోతున్నావు కలిసిపోయినప్పుడు ఏమంటావు మిగిలింది పక్కకు పోతాయి అనమాట అన్నీ పోయి ఆ బరువు నాదే అనుకుంటావు అనమాట ఓకే ఆ బరువు నీదే ఎట్లా అవుతుంది సృష్టి ధర్మానికి వ్యతిరేకం కదా ఏదో అవుతుంది అనేటువంటి నిన్ను వెంబడిస్తుంది పరిగెట్టిస్తుంది అది చెప్పకపోతే ముందు మేలు కొలపకపోతే వాడిని గైడ్ చేయకపోతే నిద్ర లేపకపోతే వాడికి ఇలా లెక్కలేస్తావు అనమాట లాగే చెప్తుంది మా గారు పిల్లవాడికి ఇరవై ఏళ్ళు పదహారు ఏళ్ళు దాటిపోయిన తర్వాత మనం ఎప్పుడు పని నవ్ వన్ దెన్ అన్నారు అంతే నవ్ వన్ దెన్ అంటే ఇప్పుడో అప్పుడో చాలు నేనందుకే నేనేం మాట్లాడుతున్నాను ఏం చెప్పకపోతే ఎలాగా అంటున్నాం ఆవిడ బాగా మనకు కేకలేస్తుంది నన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ పెద్దలు చెప్పారు ప్రయోజనం ఏమిటి దాంట్లో ఓకే వెళ్ళి సత్వగుణ ధర్మంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఎవరికైనా నేనైనా చెప్పాలి చెప్పాలంటే వాడు కూడా సత్వగుణంలో ఉండాలి వాడు రజవాడి ధర్మంలో వెంట చెప్పింది వింటాడు కానీ ఆచరించడు సమ గు గుణంలో ఉన్నాడు అసలు వినే వినడు అవునా మరి మనకు తెలిసి ఉండాలిగా ఎదుటివాడు ఏ గుణర్మంలో ఉన్నాడు ఇప్పుడు ఓహో ఇప్పుడు ఏ ఉన్నాడు సరే మౌనం వహిస్తే బాగా నాన్ రియాక్ట్ అండి నాన్ యాక్షన్ ఇది బెటర్ నాన్ రియాక్ట్ అంటే నీ లోపల జరుగుతుంటుంది పని ప్రయోజనం ఏముంది నువ్వు నష్టపడం నాన్ యాక్షన్ సమస్య లేదుగా కాబట్టి నా నా పద్ధతి నాన్ యాక్షన్ ఐ డోంట్ గివ్ ఎనీ ఇంపల్స్ నేనేం పోక్ చేయను ఓకే అండి సరే బాబు మంచి నీవే పరిజ్ఞానం పెంచుకోవాలి పరిణామం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి ఏది బెటర్ ఛాయిస్ అనేది నీ లక్ష్యాన్ని బట్టి ఆధారపడదు అంటే చాయిస్ అంటే ఏంటి ఎవరు చెప్తారు నీ లక్ష్యం ఏదైతే దాన్ని బట్టి అది బెటర్ చాయిస్ లక్ష్యం పర్ఫెక్ట్ గా పెట్టుకోలేదు బెటర్ చాయిస్ అంటే లక్ష్యం ఎవరు లక్ష్యం ఏది పెట్టుకోవాలి అది నీ తెలివిని నిర్ణయం తీసుకోవాలి నువ్వే నిర్ణయం తీసుకోవాలి నువ్వు గైడ్ చేస్తారు నువ్వేమంటున్నావు నా లక్ష్యం ఏమిటో చెప్పమంటున్నావు చెప్పరావరు నీ పరిణతి ఎంత వరకు వచ్చిందో పరిణతిని పెంచడానికి ప్రయత్నించవచ్చు లక్ష్యాన్ని నిర్దేశించడం ఎప్పుడూ కులరు ఎందుకని యు హియలైజ్ యువర్ సెల్ఫ్ బయటిదైతే అక్కడికి పోయి తెలుసుకో ఇక్కడికి పోయి తెలుసుకో అని చెప్పచ్చు నీ గురించి నువ్వు తెలుసుకునేటప్పుడు నిన్ను వ్యాపకం చేయడం ఎట్లాగానే దాంట్లో వేడి చేయవచ్చు నిన్ను ష్రింక్ చేయాలంటే ప్రతి ఆలోచనలో ష్రింక్ అవుతున్నావు వ్యాపకం అవుతున్నావు అవటల్లా నువ్వు ప్రతి ఆలోచన చేత లిమిట్ చేయబడుతుంటావు చేయబడతావు రిజల్ట్ చేదా ఇంకా లిమిట్ చేయబడతావు రిజల్ట్ లో ఉన్న సుఖ దింక్ అయిపోతా రిసీవర్ కావండి ఇంకా మోస్ట్ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ స్ట్రింకింగ్ అప్పుడేమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ఉండి నేను సెంటర్ అంటే ఎట్లా డే బై డే రొటీన్లో నువ్వు నిలబడలేవు అక్కడ కాబట్టి నిన్నేం చేయాలి మఠమాట స్లోలీ నిన్ను వైడైన్ చేయాలి అది చేత ద్వారా చెయ్యాలి బోధించడం ద్వారా చెయ్యాలి చేత ద్వారా కూడా చెయ్యాలి నిన్ను ఒక డిసిప్లిన్ లో పెట్టాలంటే బాగుతేనే ఇప్పుడు నా దగ్గరకు వస్తారనుకోండి ఎవరైనా నువ్వు ఇలా ఉంటేనే కుదురుతుందని తేల్చి చెప్పేస్తావు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వీళ్ళందరూ విన్నారు ఇలా అయితేనే కుదురుతుందమ్మా లేకపోతే నాతో పాఠం కుదరదు తర్వాత పాఠం చెప్పాలంటే ఇలా మీరు చేసుకొని ఇలా పరిణామాలు చెంది మీరు వస్తే తర్వాత పాఠం చెబుతారు లేకపోతే చెప్పండి అప్పుడేమైంది వేదాంత పాఠానికి వచ్చేవాడు పగలు నిద్ర పోతు నియమం ఆత్మ విచారణ చేయదలుచుకుంటే పగల నిద్రలో విడనాడాలంటే కష్టం అండి అయితే ఇది మాని అది కష్టమే ఇది మాని అంటే దేర్ ఆర్ సర్ట్ స్ట్రిక్ట్ రూల్స్ ఫర్ దానాభిద్ర వ్యవహార విద్య నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడే ఎన్ని నియమాలు పెడుతున్నావు అవునా పై ఇలాగే కట్టుకోవాలి బ్యాగ్ ఇలాగే పెట్టుకోవాలి షూ ఇలాగే కట్టాలి మరి పొట్టకోటి విద్య నేర్చుకోవడానికి అన్ని రూల్స్ ఉంటే సెల్ఫ్ రియలైజేషన్ పాత్ర ఏ రూల్ ఉండదా కాబట్టి దీని అనుసరించి నువ్వు జీవించాలిగా జీవిస్తే తప్ప నువ్వు నీకు ఆ డిసిప్లిన్ రాదు ఆ డిసిప్లిన్ వస్తే నీకు ఆ డివోషన్ పని డిసిప్లిన్ లేకపోవడం వల్ల డిసిప్లిన్ ఉంటేనే డివోషన్ కనపడుతుంది మెయిన్ డ్రాబ్యాక్ అది డివోషన్ ఎప్పుడు పని చేస్తుంది నిజానికి మాట్లాడదు కానీ అది దాని రిజల్ట్ కనపడాలంటే డిసిప్లిన్ యాడ్ అయితేనే కనపడుతుంది లేబర్ కనపడదు యూ కెనాట్ సిన్ అదే నువ్వు రియలైజేషన్ దాకా వెళ్ళాలి సాల్వ్ టువర్ సెల్ఫ్ అది డెడికేషన్ పెట్టమంటే పెట్టే స్థాయిలో నువ్వు నిజంగా తలదీసి పెట్టమని చెప్పరు అహాన్ని ఓడించడం రావాలన్నమాట నీ అహాన్ని నువ్వే గుర్తించాలి నీ అహాన్ని నువ్వే ఓడించాలి అది తల్లియడం అండి మన అందుకని డిసిప్లిన్ నేర్పేటప్పుడు ఒక తీరు కావాలి డివోషన్ నేర్పేటప్పుడు ఒక తీరు కావు డెడికేషన్ నేర్పే ఒక తీరు కావు మరి ఈ మూడింటిని నడిపించేది డిటర్మినేషన్మినేషన్ బట్టి ఈ మూడు నడుస్తాయి డిటర్మినేషన్ సరిగా లేదండి ఇప్పుడు ఎట్లా నడుపుతాం నడప నడుపుతానికి మేము సిద్ధంగా ఉన్నాం వస్తావా ఈ బడికి రావు నువ్వు అప్పుడు అందుకని నాట్ షోటబుల్ డిటర్మినేషన్ డిఫరెంట్గా ఉండదు అనమాట చాలాడు అనమాట వాడు వాడు తగిన బడికి వెళ్ళిపోతాడు చాలా మంది అంతే మేము ఇప్పుడు దిదాపు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళది పాఠం వెళ్తున్నాం ఎవరు నిలబడారు ఎవరు నిలబడరు వెళ్ళిపోతుంటారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి వరకు ఉండరు తర్వాత జారిపోతుంటారు వెళ్ళిపోతుంటారు నీ డిటర్మినేషన్ మారిపోతుంది అనమాట అది ఆ ఊరికి ఉండదు అనమాట పరిస్థివరెన్స్ ఉండదు అన్నమాట రెండూ ఉండాలి నేను డిటర్మినేషన్ తో పాటు ఉండాలి పర్సవరెన్స్ ఉండాలి లేకపోతే నిలబెట్టుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి ఎందుకని కోరి కష్టాలు ఎప్పు ఎప్పుడు రావు నీ ప్రారంభవశాత్తు నీకు ఈ జన్మలో ఈ జీవితంలో వస్తున్నటువంటి జీవనాన్ని బట్టి నేను నడపాలి నేను అర్జెంట్గా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయితే నీకు ఆత్మనిష్ట కలుగుతుందంటే కుదురుందా అదేం కుదిరే పని కాదు అట్ట వర్కౌట్ అవదు నీ ప్రస్తుతం ఉన్న జీవితాన్ని బట్టి దృష్టిని మార్చాలంటే టైం పడదా అలా సడన్ గా మారిపోమంటే మారిపోతుందా పాఠం చెప్పేసాము ఇప్పుడు నువ్వు మారిపోయారు ఎప్పటికెళ్ళంటే పాసిబుల్స్ అందుకని చాలా ఇంపార్టెంట్ అయితే డిటర్మినేషన్ సరిగ్గా ఉండాలంటే డిస్క్రిమినేషన్ సరిగ్గా ఉండాలి అదే భాగత్యాగ నిర్ణయం సో డిసిప్లిన్ డివోషన్ డెడికేషన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేషన్ ఫైవ్ డీస్ ఫైవ్ డీస్ చాలా ప్రధానం జీవితం సరిగ్గా ఉన్నవాడే గమ్యం చేస్తాడు వీటిలో ఎక్కడ తేడా వచ్చినా మళ్ళీ కలిగిపోవడం పైగా ఇంకో పెద్ద సమస్య ఉంది వేదాంత మార్గం ఎటువంటిది అంటే ఈ ఈ మార్గంలో నువ్వు ఎంతగా పురోగమిస్తే అంతగా పురోగమనమే ఉంటుంది తిరోగమనం ఉండదు నువ్వు కృషి చేస్తే పురోగమిస్తావుగా ముందుకి ఆ పురోగమనం పోదు వ్యవహార విద్య అట్లా ఉండదు నీకు నువ్వు ఆ ఫీల్డ్ వదిలేసావు అనుకో ఇంకా దాంతో గొడవ ఉండదు నీకు ఇక ఇంకో ఫీల్డ్ లో వచ్చేస్తే ఆ ఫీల్డ్ నాలెడ్ డొమైన్ నాలెడ్ మారిపోతుంది కానీ సంపాదించినటువంటి విజ్ఞానం ఏమైపోతుంది మరి అది పనిచేస్తుంది డొమైన్ మార్ంత మాత్రాన విజ్ఞానం ఇవ్వటం ఏం అట్లాగే ఈ స్పిరిచువల్ నీడ్ సాటిస్ఫాక్షన్ దృష్ట్యా ఎవరైతే జీవిస్తారో అందులో చేసిన కృషి పోదు వాడికి అన్నింటి అవుతుంది ఫిజికల్ నీడ్స్ లోనూ అది కనపడుతుంది ఫిజియలాజికల్లో కనబడుతుంది సైకలాజికల్లో కనపడుతుంది అన్ని చోట్ల వాడు డిఫరెంట్ గా కనపడదండి ఎందుకని స్పిరిచువల్ కానీ ఒక కొంత దూరం పోయిన వాళ్ళు ఎందుకు ఎట్లా అంటే అదేగా చెప్పేది నిజ జీవితంలో ఇప్పుడు నిజ జీవితంలో ఏవో ఒకటి వస్తాయండి నువ్వు బ్యాక్లాగ్ తెచ్చుకున్న అజ్ఞానాన్ని వదిలించుకోవడమే ఇప్పుడు చేస్తున్న పని వేరే ఏమి లేదు జీవిస్తున్న కాలంలో ఒక పనే చేస్తున్నావు ఎన్నో పనులు చేయటం బ్రాడ్ ఫార్వర్డ్ అజ్ఞానం ఉంది బ్రాడ్ ఫార్వర్డ్ జ్ఞానం ఉందని నీ దగ్గర జ్ఞానం అజ్ఞానాన్ని డామినేట్ చేయాలి చేసి విజడమ్గా మారాలి అంతకుమంది విజ్ఞానంగా మారాలి సో ఈ మారే ప్రక్రియలో నువ్వేం లూజ్ అవుతున్నావు అజ్ఞానాన్ని పోగొట్టుకుంటావు సో దర్ ఓన్లీ వన్ జాబ్ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం భ్రాంతిని పోగొట్టుకోనుట ఇ ఒక ఉంది మన జనం నుంచి మరణం వరకు కూడా ఒక పని కానీ పోగొట్టుకునే పనిలో ఏమైపోతావో ఒక దశకు వచ్చేసేటప్పటికి ఇది దాన్ని డామినేట్ నేనే కరెక్ట్ అంటదు బ్రాంతే కరెక్ట్ అంటదే అప్పుడు నువ్వు నీ డిస్క్రిమినేషన్ పవర్ ని వాడగలగాలి ఈ పరిస్థితిలో నువ్వు నీది డామినేషన్ అన్నంత మాత్రం నేను ఇప్పుడు తలవంచవలసిన అగత్యం లేదు నేను తలవంచను ఐ డోంట్ డిపెండ్ అపాన్ యువర్ యాటిట్యూడ్ ఐ డోంట్ డిపెండ్ ఐ డోంట్ టిక్ వాట్ యు సే అనేటటువంటి స్థాయిలో నీ డిస్క్రిమినేషన్ ఉంటేనే నీ డిటర్మినేషన్ పైన చేస్తుంది నీ డిస్క్రిమినేషను సందర్భోచితంగా పడిపోయింది అప్పుడేం చేస్తుంది ఒక్కసారిగా వయసు వరుస అయిపోద్ది అయిపోయి ఏమైపోతుంది నీ డిటర్మినేషన్ నిలబెట్టుకోలేదు ఇంబాలెన్స్ వచ్చేస్తుంది డిటర్మినేషన్ డిస్క్రిమినేషన్ డిటర్మినేషన్ పోగానే ఉన్న డివోషను డిసిప్లి డెడికేషన్ పడిపోతాయి పైగా ఎంత బలంతో ఇటు వెళ్ళాడో అంత బలంతో ఇటు వచ్చేస్తాడు ఎందుకని శక్తికి ప్రవాహం మళ్ళింపు ఇట్లా వెళ్ళింది ఎదురుకుండా అట్ట వచ్చేసింది ఇటు తిరిగిపోయింది ఉంటుంది కానీ నీకు ఆ జన్మలో పనికిరాదు తిరిగిపోతావుగా లక్ష్యం మారిపోయింది అందుకని జాగ్రత్తగా ఉండాలంటాం అసిధారా వ్రతం అంటారు అందుకే వ్రతం అంట అసి అంటే కత్తి అంశు అనమాట కత్తి అంచు మీద ధార అంచు మీద పదునైన కత్తి అంచు మీద నడిచేటప్పుడు ఎంత జాగరూకతతో నడుస్తావు అంత జాగరూకతతో నడువాలి ఒక రెప్పపాటు తేడా వస్తే వాళ్ళు ఇవ్వాలి అంతే ఇక్కడైనా అంతే అందుకని జ్ఞాన మార్గంలో విహంగ మార్గం అనమాట అంటే ఆకాశంలో ప్రయాణం చేయడం లాంటిది తేడా వస్తే పడ్డం పడ్డం మామూలుగా పడవు అర్థమైంది ఇంకా జన్మకి బతికి రావు కంటే మళ్ళా శరీరం మారాల్సిందే ఎందుకని అసలు పడకుండానే వెళ్లేట్టుగానే నీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది కాకపోతే నీ బలం వెనకొన్న బలం ఉంటుంది ఆ మూటలో ఉన్న బలం ఒక్కొక్క సమయాన్ని బట్టే వ్యక్తం అవుతుంది అన్ని ఓసారి వ్యక్తంగా జీవితంలో ఒకప్పుడు కష్టాలు ముందే వస్తాయి ఒకప్పుడు తర్వాత వస్తాయి ఒకటి మధ్యలో వస్తాయి ఒకటి చివరిలో వస్తాయి ఇప్పుడు ఈ రూపంలోనే కష్టం వస్తుంది అని ఎవరు చెప్పలేదు ఆ సందర్భం వస్తే తప్ప నీకు తెలియదు అంతా బాగానే ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటావయ్యా ఆ సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది నీకు బాగుంటుందో బాగోదు అక్కడప్పుడు ఆ సమయంలో నీ వివేకం పనిచేయాలి స్పిరిచువల్ నీడ్ ని దృష్టిలో పెట్టుకునే టిక్ పెట్టడం రావాలి ఇప్పుడు చెప్పలేదు అలా మామగారు పడుకున్నాడు మేన నన్ను దాటి వెళ్ళి ఉద్యోగం చెయ్యి అన్నాడు ఎందుకు వచ్చిందా కదా అని ఆ నియమాన్ని ఒప్పుకుని ఆవిడ ఉండిపోయింది అదే చెప్పేది ఇట్లా అర్థమైందా ఇట్లా ఆకర్షణలు ఎప్పుడూ ఉంటాయి భౌతికం ఎప్పుడు కూడా మురిపిస్తూ ఉంటుంది దగ్గరలో అందుబాటులో ఉంటది చేస్తే అదవుతుంది చేస్తే ఇదవుతుంది చేస్తే అలా అవుతుంది చేస్తే ఇలా అవుతుంది ఇలా ఉంటది అనమాట అక్కడ అంతా తక్షణమే ఫలితాలు వస్తాయి అనమాట దీనిలాగా ఎప్పటికో వెయిట్ చేయాల్సిన పెళ్ళే నిజానికి మాట్లాడితే జ్ఞాన మార్గంలో అసలు ఏ తత్క్షణమే వస్తుంది ఇంకక్కడనే అసలు చేసినాక వస్తుంది ఇక్కడ జ్ఞాన మార్గంలో నిజానికి మాట్లాడితే శుద్ధమైన జ్ఞాన మార్గంలో నడిస్తే ముక్తి సహజం ప్రతి క్షణం ముక్తుడుగా ఉంటావు అసలు అంతకంటే ఇంకేం సాధిస్తాం ఇంతకంటే ఇమీడియట్ ఎఫెక్ట్ లో అసలు సిద్ధించేది ఏదీ లేదు అసలు కానీ నీ అజ్ఞానం నీ భ్రాంతి బలం చేస్తుంది అంటే ఆ ఇది ఎప్పటికో కదా అనిపిస్తుంది జ్ఞానం ఆగంతకమా క్రమమా అని ఓ ప్రశ్న ఉంది నీకు ఐడియా రావాల ఎంతసేపట్లో వస్తుంది తనుకుంటూ ఉంటావు ఓ పోరాడుతూ ఉంటావు సడన్ ఫ్లాష్ అవుతుంది ఫ్లాష్ అయింది ఎంతసేపట్లో అయింది ఆగంతకం ముక్తి కూడా అంతే నువ్వు ఆత్మ సాక్షాత్కార జానం పొందేది కూడా అంతే సమయంలోనే పొందుతావు ఎంతసేపట్లో పొందావంట ఇట్స్ తెలిసిపోతే నీకంటే అంతకుముందు తెలియదంతా ఇప్పుడు తెలిసిపోతుంది అంతే ఏమైందంట పరిణామం వచ్చేసింది ఆ ఫ్లాష్ అయింది ఒక్కసారి ఆ ఫ్లాష్ అయితే ఇక ఇటు పడడం వచ్చిన తగాదా ఏమిటంటే ఒక్కసారి ఆత్మ సాక్షాత్కార జానం కలిగితే వాడిని మళ్ళా ఎంత నువ్వు కో వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లు ఇవ్వాడి ఈ సృష్టికి సంబంధించిన బ్రహ్మాండాధిపత్యం ఇవ్వు వాడి ఇందులో పడ ఇదంతా నీ దే బాబు భూమండలం రాసిచ్చేస్తానని చెప్పే నాకు అక్కర్లేదు అందులో అంత బలం ఉంది అది అందులో విశేషం అన్నమాట ఈ ఆత్మ సాక్షాత్కార జానానికి అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇట్స్ ఎ మెటమార్ఫిక్ చేంజ్ ఒక్కసారి ఆ మెటమార్ఫసిస్ పూర్తి అయిపోయిన చేంజ్ కి వచ్చితే చేంజ్ వచ్చేది ఫ్లాష్ అయిన చేంజ్ వచ్చేసావు ఇదంతా గడ్డి పరకతో సమానం కదా మరి నువ్వు మేనేజ్ చేయగలగాలిగా డిస్క్రిమినేషన్ పవర్ మేనేజ్ చేయగలగాలి అదే వివేకం అండి ఎంతసేపు అడ్డుక్ పెట్టాలి నేను ఆత్మస్వరూపుడు నేను చైతన్య స్వరూపుడు నేను సాక్షి స్వరూపుడు నేను జ్ఞానస్వరూపుడు నేను ఆనంద స్వరూపుడు స్వరూపం వైపు పెట్టాలి నేను స్వరూప జ్ఞానం వైపు వెళ్ళాలి అంతేగాని వ్యావహారిక జ్ఞానం వైపు నేను వెళ్ళకూడదు అనేటటువంటి నిర్ణయాన్ని నువ్వు నిజ జీవితంలో ఈ నిర్ణయాన్ని పోషించుకోవాలి అది ఎంత పోషించుకుంటే కదా నీకు అది సహజమయ్యేది మీరు అభ్యాసం చేతగా సహజమయ్యేది ఏదైనా ఇందాక చెప్పారు నువ్వు బ్రాడ్ ఫార్వర్డ్ ఏముంటుంది ఎక్కువ ఏరంటుంది ఎక్వైర్డ్ని బ్రాడ్ ఫార్వర్డ్ నియాలి ఎంత డామినేట్ చేయాలంటే అది నల్లిపోయి అయిపోయి ఇదే ఉంట అయిపోయినాక తెలుస్తుంది ఒరే బ్రాడ్ ఫార్వర్డ్ అనేది పెద్ద భ్రాంతిరా బాబు సత్యంగా నేను ఆత్మస్వరూపుడు ఎక్వైర్డ్ కాదు అది అదే ఇంబాయిడు ఈ తెచ్చుకున్న జీవభావమే వదిలేశాను అంతేం చేశాను జీవభావం తెచ్చుకున్నా ఇప్పుడు వదిలేసే తెలుసుకుని సో ఎప్పుడు చెప్తావు ఆ ఫ్లాష్ అయిపోయినా ఇప్పుడు మళ్ళా మళ్ళీ వెనక్కి వెళ్ళమనికే అదేజిక్ అంతా అర్థమైపోదు ఓ మళ్ళా వచ్చేవా సరే ఓకే రైట్ ఐ నో యువదే ఇట్లా క్రమంగా ఉన్నతిని సాధించాలి క్రమముక్తిని సాధించాలి కర్మజీవులు అందరికీ క్రమముక్తి అంటే ఈ ముక్తి ఒకసారి సాధ్యమయ్యే అంశం కాదు ఎందుకని కర్మ ప్రభావం చాలా శరీరాన్ని ధరించగల మరి జన్మతా నీకు జ్ఞానం లేదుగా బాల్యంలోనే జ్ఞానం రాలేదుగా ఈ వివేకం రాలేదుగా కాబట్టి ఏం చేయాలి సాధనపూర్వకంగా దీన్ని సంపాదించాలి దానికి ఏం చెప్పారు శాస్త్రదృష్టం మొట్టమొదట నీ ఆత్మవిద్యకి సంబంధించిన శాస్త్రాలు అధ్యయనం చేయి చేసిన తర్వాత ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఆ శాస్త్రాన్ని గురు గురువు చదివి నువ్వు ఏ అధ్యయనం చేసేవో ఆ శాస్త్రాన్ని మళ్ళా గురువు ముఖతా వేరు ఎందుకని నువ్వు నీ తెలుగులో చదివు నీ తెలుగులో చదివి నువ్వు బుద్ధికి లోపల చదువు గురువు బుద్ధికి అవతలనే చెబుతాడు వాడి తెలుగు వేరే మాటలు వేరే వాడి అనుభూతి వేరే వాడి నిర్ణయం వేరే వాడి శక్తి వేరే వాడి సమర్థత వేరే బయటికి కనబడేది ఒకటి లోపల అయి ఉన్నది ఒకటి వాడు అక్కడి నుంచి పనిచేయడం వాడికి జాతం నువ్వు బయటకు వచ్చి శరీరంతో కలిస్తేనే పనిచేయడం జాత అయిన నువ్వు సరే కాబట్టి నీ సమర్థతకి వాడి సమర్థతకి తేడా అదేగా చెప్తుంది బుద్ధి ఆ ఇంద్రియాలకు అవతలన్న స్థితిని బుద్ధిని అందుకునేంత వరకు నీకు ఆ పాటలు తాప ఒకసారి అయిపోయావయ్యా పాలలో నీళ్లు గెలిచిపోయి నీకు ఎగర పెట్టాల్సింద ఎగర పెడితే నీళ్లు బయటకు వస్తా రూపంలో వస్తాయి ఆవిరి రూపంలో వస్తాయి మళ్ళీ ఆవిరిని చల్లార్చాలి ఎన్ని ప్రక్రియలు చేయాలి దాంట్లో నీళ్లు రాబట్టాలంటే అయ్యే ఇది అంతే ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుకుందామని వెళ్ళింది ఏమైపోద్ది అంటే తయారైంది ఈ బుద్ధి బుద్ధి వేరుగా తయారవలా ఈ బుద్ధి దాంట్లో మొదటి ప్రతిబింబంగా వచ్చింది ఇటువైపు తిరిగింది తిరగంగానేమైపోయింది మిమ్మల్లా కలిసిపోయింది కలిసిపోయినప్పుడు వాడికి బుద్ధి వేరుగా పనిచేయదు ఇక బుద్ధి అనే ఇంద్రియం వాడికి వేరుగా ఉండదుగా చైతన్యమే పని చేస్తూ ఉంటుంది అంతే ఇక అంతఃకరణం ఏమైపోయింది ఇప్పుడు చైతన్యం వేరు అంతఃకరణం వేరుగా లేవి కనపడటానికి బయట శరీరం వేరుగా స్థూలం వేరుగా కనపడుతుంది తప్ప సూక్ష్మ శరీరం కారణ శరీరం ఆత్మనిష్టమైపోయింది ఆత్మలో కలిసిపోయింది అందువల్ల ఏమైపోయింది ఇక్కడికి వేరుగా నిద్రావస్థలో ఆనందించడం కానీ వేరుగా కళలో వ్యవహరించడం కానీ వేరుగా మెలకు వ్యవహరించడం కానీ ఈ వ్యవహారాలు విడివిడిగా లేవు మరి ఇప్పుడు వాడితో నువ్వు పోటీ పడాలంట అది తెలియాలి అసలు నీకు ఈ చివరున్నవాడికి ఆ చివరున్నవాడికి మూడేళ్ల పిల్లవాడు ఎనభై ఏళ్ళ తాత దగ్గరకు వచ్చి ఏంటి పొద్దున్నే సాయంత్రం దాకా ఎప్పుడు నువ్వేం చేస్తావు పడకుర్చీలో కూర్చోటమే కదా అన్నాడు ముసల్తనం అంటే ఏమిటి అంటే పడకుర్చీలో కూర్చోవడం సత్యమేనా సత్యమే అర్థమైనా మరి ఇంతేనా సరం అంటే ఇప్పుడు తాతని అడిగితే ఏం చెప్తాడు నువ్వు కూడా నా అంతా అయినా తెలుస్తుంది ఇంకంతకు మించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుందా మూడేళ్ల పిల్లవాడిని పట్టుకోవడం కష్టం వాడు పరిగెడుతూ ఉంటాడు తాతని లేపడం కష్టం ఉన్నావు కదా వీడు వ్యవహారశీలం కష్టం వాడిని వ్యవహారాన్ని ఆపడం ఎంత తేడా ఉంది ఇద్దరు అట్లాగే ఆత్మనిష్ఠుడైన వాడు వ్యవహారశీలవ్వాలంటే అంత కష్టం వాడు వ్యవహారశీలవ్వడం ఎందుకని ఇంద్రియాలు లేవు దిగి రాలేదు సామాన్య దైహిక వ్యవహారం వరకే రాగలుగుతాడు అంతే అది కూడా అవసరం లేదంటే అవసరం లేదని ఒక క్షణంలోనే చెప్పగలుగుతాడు ఎందుకని ఇక్కడికే న్యూస్ లేవుగా ఫిజికల్ ఫిజియలాజికల్ సైకలాజికల్ నీడ్స్ అన్ని సాటిస్ నాలుగు నీడ్స్ సాటిస్ఫై అయిపోయినాయి ఇంక ఇప్పుడు వాడు చేసేది చేయక తేగింది పొందదగింది అవన్నీ ఏమి లేవుగా ఫుల్ఫిల్ అయిపోయినాయి అన్ని అట్లా ఆ ఫుల్ఫిల్మెంట్ దిశగా వెళ్ళిన వాడికి కింది స్థాయిలో ఫుల్ఫిల్మెంట్ ని లక్ష్యంగా పెట్టుకున్న వాడికి మధ్య ఎంత అందుకే అలెగ్జాండర్ చేశాడు దేశాలు జయిస్తూ జయిస్తూ జయిస్తూ హిమాలయ ప్రాంతాలకు వచ్చాడు ఒక ఆయన చెట్టు కన్నా కూర్చొని ఉన్నాడు ఈ కథవేనే ఉంటారు కదా నువ్వేం చేసేవా బ్రహ్మాండంగా అదే చేసే ఆయన తన గురించి అదంతా చేస్తే ఏం లభించిందన్న సుఖంగా ఉన్నా అన్న ఇప్పుడు నేను అదేగా ఉన్నాను అదంతా చేసి చేసాను నేను వదిలేసి చేశాను ఇది శాశ్వతం అది తెలుగు నీకు దుఃఖం అవకాశం ఉంది ఎందుకని నువ్వు ఫిజికల్గా చేసేవు కాబట్టి నాకు దుఃఖం వచ్చే అవకాశం లేదు ఎందుకని ఫిజికల్లో రిలేషన్ కాదు సో అటాచ్డ్ డిటాచ్డ్ ఒక అక్షరం కానీ చాలా డిఫరెన్స్ ఉండదు మంచి చూడ్డానికి వాడు నాలాగానే తింటున్నాడు నాలాగానే పడుకుంటున్నాడు నాలాగానే ఉన్నట్టు కనపడుతున్నాడు కానీ వాడు వాడుగా ఎప్పుడు తెలుస్తుంది ఇన్ వాడు చేయలేదు నువ్వు చేయలేదు వాడు తలుచుకుంటే నువ్వు కాదు నువ్వు నీలాంటి వాళ్ళు ఎంతమంది చేసేదైనా చేయగలడు కానీ వాడు తలుచుకోడు అరవిందుడు క్రియాశీలక రాజకీయాల్లో చెరసాలలో ఉన్నాడు కృష్ణ సాక్షాత్కారం జరిగింది చెరసాల తెలారేపుడు మారిపోయింది రాత్రి కృష్ణుడు చెప్పాడు నాయన నువ్వు దీనికోసం పుట్టలే నువ్వు మహానుభావుడై నా అంశలో ఉన్నవాడివి నువ్వు యోగీశ్వరేశ్వరుడు పోవడం సామాయించిన కెపాసిటీ ఉంది నీకు నువ్వు వీళ్ళందరి మీద అలా ప్రభావితంగా అందరు పనిచేస్తున్నారే నీకు స్వాతంత్ర ఉంది కదా అది నీ ప్రారంభవేశ వచ్చింది నీకు వస్తే వచ్చింది ఇప్పుడు యోగివై వీళ్ళందరి మనస్సుల మీద ప్రభావితంగా ఏది కరెక్ట్ వీళ్ళది గైడింగ్ ఫోర్స్ నువ్వు గైడింగ్ ఫోర్స్ గా ఉండి చేసేవాడు ఇప్పుడు ఎవడు లేడు అందుకని అకాయకాళ కావద్దు వీళ్ళకి ఎవరికి ఒక నాయకత్వం ఉన్నట్టు కనబడుతుంది కానీ ఎవడో ఎవరి వెంటలే సో దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే నువ్వు యోగివిట నీ పూర్ణ జ్ఞానంతో వీళ్ళ మీద ప్రభావితంట ఇప్పటికీ హిమాలయాలలో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు మొత్తం భూమండలం మీద ఉన్న సమస్త మానవాళ్ళ మీద ప్రభావితం అవుతుంది మరి వాళ్ళు ఎవరు లేరన్నార్ ఇన్ ఫిజికల్ ఫార్మ్ బట్ అన్నోన్ సీన్ నో బీ కాన్ గో దేజికల్ నీడ్స్ లేవు ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ నీడ్స్ లేవు ఎలా ఉంటారండి హౌ దే కదంతేనబాబు ద టెన్ థింగ్స్ ఆర్ ఇన్ఎక్స్ప్లికబుల్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఎవరు చెప్పడం నో నీ ఆయన స్నానం చేయాల్సిన అవసరం లేదు ఫుడ్ కొట్టాల్సిన అవసరం లేదు గంగోత్రి పైన గోముఖ పైన నలభై కిలోమీటర్లు అవతల ఓ గుహలో ఎవరో ఉంటారు వాళ్ళ నలభై రోజుకోడు నడిచిస్తాడు నలభై కిలోమీటర్లు ఈ ఈ గోముఖి దాటి ఆ పైకి వెళ్ళగలిగిన ఒక షర్పాలు ఎవరో ఉంటారంట అక్కడ లోకల్ గా గ్రామీణులు ఎవరు వీళ్ళు ఆ నిపుల మీద కాల్సిన రొట్టెలు అక్కడ పెట్టొస్తారు అక్కడ ఉన్న పది మందికి రోజుకోడు వంతు చొప్పున ఆ నలభై కిలోమీటర్లు నడిచి తీసుకుని వెళ్లి అక్కడికి వెళ్ళిచ్చారు మరి ఇప్పుడు హిమాలయాలలో నలభై కిలోమీటర్లు ఎలా నడిచెళ్తాడు ఆ పని పనికి తీసుకెళ్ళివ్వాలి ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు బయలుదేరతాడు ఎప్పుడు ఇస్తాడు వాడు ఎప్పుడు తింటాడు వాడు ఎప్పుడు ఫిజికల్ గా చూస్తే మరి అందరు ఏకవస్త్రధారులు నీలాగా నాలాగా మరి రొట్టెలు పెట్టడానికి వెళ్ళేవాడు కూడా ఫుల్ సూట్లో పెడతాడు ఎందుకని తరిగి తట్టుకోలేదు వచ్చినవాడు ఏకవస్త్రధారి మరి ఎట్టున్నాడు వాడు ఫిజికల్ అయినా ఎట్లా చెప్తావు అల్లే సార్ అదర్వైజ్ అంబడి సీస్ దెమ్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హియర్ ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప అన్నా కదా వచ్చాడు ఒక ఆయన విశ్వాత్మ నేను వెళ్ళాడు వాళ్ళతో కలిసి ఉన్నాడు కొంతకాలం మళ్ళీ వచ్చేది ఆయనకి సందేహం ఉంది మా మీద వీళ్ళు నిజంగా అసలు నిష్ణాతులేనా అని వాళ్ళని అడిగాడు అక్కడెక్కడో నేను ప్రపంచ పర్యటనలో చాలా మంది నిజమేనా వాళ్ళ నిజంగా జ్ఞానులేనా వాళ్ళ నిజంగా ఇదేనా అని విశ్వాత్మ గారు వాళ్ళని అడిగాడు మీకు అంటే వాళ్ళకు కూడా పరీక్షగా మన వాళ్ళు మొత్తం మీద మేము పనిచేస్తున్నామని వాళ్ళు చెప్పినప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఇది నేను చాలా మంది చూశాను ప్రపంచ పర్యటనలో ఫలనా చోట ఉన్నారు వాళ్ళు మీకు తెలుసాల రెండు పరీక్షలు ఏక కాలంలో పెట్టారు మా వాయిస్ లో వాళ్ళు మేమేం చెప్పామో ఆ పాట వినిపించారు అప్పుడు ఆయన నమ్మాడు అనమాట నమ్మి మళ్ళా వచ్చాడు మరేది మీరు చెప్పింది కరెక్ట్ మీరు సత్యావంతు మీరు సత్యవంతులే మీరు జ్ఞానులే ఐ గా ప్రూఫ్ దేర్ నాట్ గియర్ అని చెప్పాడు అట్లా మనకి సరే అట్లా ఎప్పుడైతే నీకు సరి అయినటువంటి దృష్టాంతం లభించినంత వరకు మరి దృష్టాంతం కనబడే వరకు నేను జ్ఞాన మార్గంలో వెళ్ళాలంటాం అనప్పుడే అవుతా ఈ శరీరంతో జరగచ్చు కానీ నువ్వు అందుకనే ఏం చెప్తున్నావు అందుకనే శాస్త్రదృష్టం శాస్త్రం సరిగ్గా చదవయ్యా విశ్వాసంతో చదువు చదివేం చేయాలి తగుబాటి గురువుని ఆశ్రయించు ఈశ్వరుడున్నాడు వాడిని లాకెళ్తాడు నేను సరైన గురువు దగ్గర ఆ వేదాంత విచారణ సక్రమంగా చెప్పగలిగి నిన్ను దారిలో పెట్టగలిగేటటువంటి మహనీయుడు దగ్గరికి లాక్కడతాడు నేను వాడు చెప్పినట్టు జీ వాడు చెప్పినట్టు వింటాం కాదు వాడు చెప్పినట్టు జీయే వాడు చెప్పినట్టు జీవించ చేస్తే ఏమవుతావు నువ్వే ప్రయోగిస్తావు కాపుడు సాధన చేస్తావు ప్రయోగిస్తావు బేరీజు వేస్తావు పరిశోధన చేస్తావు శాస్త్రంలో ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పాడు నాకేమొచ్చింది ఈ మూడు సరిపోవాలి శాస్త్రం అసత్యం కాదు అనుభవ్యుడైన గురువాక్యం అసత్యం కాదు నేనే ఆ స్థాయికి ఎదగాలి సో ఇట్లా మార్చుకుంటూ మార్చుకుంటూ మార్చుకుంటూ మార్చుకుంటూ వెళతాం మేమేపీ జీవభావంలో నుంచి ఆత్మభావంలో మారిపోతాం డిసిప్లిన్స్ మారవచ్చు డిటర్మినేషన్ మారటం డిసిప్లిన్ మారినంత మాత్రాన్ని ఏమవుతుంది చిన్నప్పుడు ఒక డిసిప్లిన్ అవసరం అవుతుందండి చిన్నప్పుడు ఒక డిసిప్లిన్ అవసరం అవుతుంది అప్పుడు ఆ డిసిప్లిన్ ప్రీ డిసిప్లినా అంటే అరే అలాగే ఒకప్పుడు కర్మ మార్గం ఒకప్పుడు భక్తి మార్గం ఒకప్పుడు యోగ మార్గం ఒకప్పుడు జ్ఞాన మార్గం డిసిప్లిన్స్ డే తేడా నాలుగుకి డిటర్మినేషన్ ఒకటే కానీ కర్మ మార్గంలో చేసేటప్పుడు ఎలా వెళతావు అది ఏలమైన నడక మరి అది ఉంటాయి నీ పరిణతి రావాలి పర్వాలేదు ఆవిడకే లేదు చెప్తాను కాబట్టి నల్లు నాలుగిట్లో నీకు పరిణతి రావాలి పరిణతి ఎప్పటికొస్తుందంటే నీ బ్రాడ్ ఫార్వర్డ్ ఎంతుందో నీ అక్వైర్డ్ ఎంత ఉందో నీ డామినేషన్ దేని మీద ఏదు నీ ఎబిలిటీ ఎంత ఉంది నీ డిస్క్రిమినేషన్ కెపాసిటీ ఎంత ఉంది నీ లొంగే తత్వం బలహీనతకి లొంగే తత్వం ఎంత ఉంది గురువు చెప్పినట్టే ఉండగలిగే కెపాసిటీ ఎంత శాస్త్రం చెప్పినట్టు వండగలిగే కెపాసిటీ ఎంత ఉంది దాన్ని బట్టి కదా ఇన్ని చెక్స్ అండ్ బ్యాలన్సెస్లో నీ పరిణతి తేలుతుంది దాన్ని బట్టి కదా అవసరమా కాదా పరిణతి వచ్చేసింది అయ్యే అప్పుడేమనిపిస్తుంది నువ్వే చెప్తావు నాకు దాంతో పని ఎట్లా పని లేదో రుజువు చేసుకోవటం రుజువు చేసుకోగలుగుతావా లేదా ఎప్పుడు చేసుకుంటావు నువ్వు సమర్థమైతే నువ్వు చేసుకుంటావు లేకపోతే పోతుంది ఫెయిల్ అయిపోతుంది అప్పుడు ఏం చెప్తారు బ్యాక్ స్కూల్ ఫస్ మళ్ళా చదువుకుంట్రా బాబు గెట్ రెడీ వన్స్ అగైన్ ఇక్కడ ఇక్కడ వేరే ఏం చెప్పరు ఇక్కడ ఈ మార్గంలో మటిమాడికి చెప్పేది ఏమి ఉండదు మొట్టమొదట్లోనే కొద్దిసేపు కొద్ది కొద్ది కాలమే చెప్తారు ఇక్కడ తర్వాత ఆచరణే ఉంటుంది చెప్పడం జీవితకాలం చెప్పం ఒక ఐదు నెలలో ఒక సంవత్సరం ఐదు ఆరు క్లాసులు ఉంటాయి అంతే ఐదారు క్లాసులే చెప్తారు నీకు నువ్వు పట్టుకోగలిగేంత స్థాయికి వచ్చేంత వరకు చెప్తారు నీ పర్వాలేదు క్యాచ్ చేస్తున్నాడు రెస్పాండ్ అవుతున్నావు అనుకో గాని వదిలేస్తాను ఎంపడపడతావు అంతే నువ్వు పడేదాన్ని బట్టి నీకు ట్రీట్మెంట్ ఇస్తాను అంతేగాని మాటి మాటికి నిన్ను పిలిచి నువ్వు రాబాబు నువ్వేంటి వెళ్ళిపోయేంటి పాఠం చెప్తారా అంటారు అంటారు ఇక్కడ ఎందుకని నీ పరిణతిని బట్టి నువ్వు వస్తావు నీ అవసరాన్ని బట్టి వస్తావు అంతే కదా నీ డిటర్మినేషన్ లేదనబా అది అంతే అదే డిటర్మినేషన్ ఉన్నవాడైతే ఎక్కడున్నా ఎక్కడుంటే ఏమన్నా అమెరికాలో ఆఫ్రికాలోనే దీనికి ఏం తేడా ఎందుకని బియాల్ ఎక్కడున్నా ఎక్కడున్నా మానసిక ఆశ్రయంతో ఏదైనా చేయవచ్చు అదే ఫిజికల్ ఆశ్రయం అయితే పెడలేదు కాబట్టి మానసిక ఆశ్రయాన్ని సాధించగలిగినటువంటి వాడే ఇందులో పరిణతి ఆ మానసిక ఆశ్రయం కోసమని ఈ నాలుగు మార్గాలు పెట్టబడ్డాయి నిజానికి కర్మ మార్గం భక్తి మార్గం యోగ మార్గం జ్ఞానమార్గం యొక్క విశేషం ఏమిటంటే అది మానసిక ఆశ్రయం నాట్ ది లోయర్ లెవెల్ కానీ దాన్ని ఆ అర్థం చేసుకోగలిగే శక్తి దగ్గర లేదు కాబట్టి దించి చెప్పవలసింది నాలుగిటిలోనూ ప్రాథమిక దశలో బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అందులో మానసిక ఆశ్రయం వీళ్ళందరూ ఉన్నారండి వీళ్ళందరూ యాభై మంది వంద మంది ఎవరు ఎవరు తోడు వాళ్ళు సాధన చేస్తూ ఉంటారండి ఎవరు ఎవరికి సహాయం చేస్తున్నారు మెంటల్ లెవెల్ సైకలాజికల్ లెవెల్ ఓన్లీ ఎట్ స్పిరిచువల్ లెవెల్ సూర్యుడు ప్రకాశిస్తాడండి ప్రకాశించడం అతని ధర్మం తెలుసుకుని అనుసరించి ఆరాధించడం ఎవరి పని నీ పని నాకేం పని అండి బ్రెడ్ అండ్ బటర్ కోసమే కదా పొద్దున లేవాల్సిందని అనుకున్నాడు ఒక చెప్పేదేమిటి తిన కాదు అదే సూర్యుడిని ఆరాధించవలసినటువంటి అర్హత ఉన్నవాడు ఆయన ఆరాధించవలసిన దైవం ప్రత్యక్ష దైవం కర్మసాక్షి అనే దృష్టి కోణంతో చూసి సిద్ధమవుతున్నాడు ఇప్పుడు వాడి చిత్తశుద్ధి ప్రకారం వాడికి ఏమవుతాడు వాడు వాడు ఎదుగుతాడుగా ఇప్పుడు ఎదిగొచ్చాడు ఎదిగొచ్చినప్పుడు ఇప్పుడు ఏం ప్రశ్న ఇస్తాడు ఇంతకాల నుంచి అలా చేస్తున్నానండి ఇలా చేస్తున్నానండి అలా వచ్చిందండి ఇలా వచ్చిందండి నేను ఇలా పరిణామం చెందానండి ఈ రకంగా నేను ఎదగ ఎదగలిగానండి ఎదిగిన మత ఎదుగుగా మాట్లాడతాడు ఈసారి వచ్చినప్పుడు ఎదిగిన చీరిగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు అప్పుడు పాఠం చెప్తాడు ఓహో ఇది ఇప్పుడు ఏం చేయాలి పాఠం చెప్పాలా సహాయం చేయాలా మంచిదండి ధన్యవాదాలు సూర్యాస్తమయంలోకి వస్తారా ఓకే కాబట్టి తగిన బోధ చేయాలి తగిన బోధ చేయాలి సరైన సహాయం చేయాలి వట్టి పాఠం చెప్పి పంపిస్తే మారతావా మారో తగిన సహాయం చేయాలి ఎక్కడ చేయాలి చైతన్య స్థితిలో చేయాలి సహాయం మరి కాబట్టి గురువు కూడా కడతేర్చగలిగిన సమర్థుడే ఉండాలి తాను తరించడమే కాదు తరింపజేయగలిగిన సమర్థుడే ఉండాలి నువ్వు బిహెచ్డీ చేస్తే చాలు నలుగురికి బిహెచ్డీ చేయించగలిగే సమర్థుడే ఉండాలి అప్పుడే ప్రొఫెసర్ అవుతావు నువ్వు బిహెచ్డీ చేస్తే ప్రొఫెసర్ అయిపోతావు హెచ్ఓడి అవుతావు మహా అయితే హెచ్ఓడిఫరెంట్ ప్రొఫెసర్ ఈస్ డిఫరెంట్ అర్థమైంది అట్లాగే అక్కడ ఎలా ఉందో ఇక్కడ అంతే ఉంది చాలా మంది ఎట్లా ఎంతవరకు వస్తారు ఎవరికి వాళ్ళు ధరించే స్థాయి ఎవరికి వస్తారు ఇతరులను కడతెర్చగలిగే స్థాయికి కందరు రాలేరు ఎందుకని యు హోట్ టైం నీ జీవితం దానికి వెలగా పెట్టాలి సర్వ సర్వశక్తులని ప్రణాళికను అనుసరించి పనిచేయించాలి ఒకప్పుడు నీ శక్తి చాలకపోతే అశరీరుల యొక్క సహాయం తీసుకోగలిగే సమర్థుడే ఉండాలి ఈశ్వరీయమైన సహాయం తీసుకోగలిగే సమర్థుడే ఉండాలి సాక్షాత్ నీవే ఈశ్వరుడవై సహాయం చేయాలి దైవీ శక్తుల స్వాధీనపరచుకున్నవాడువై ఆ దైవీ శక్తితో సహాయం చేయాలి మరి ఆ కెపాసిటీ ఎంత నీలో ఉండాలి ఆ కర్లేదు నువ్వు పుస్తకం తెచ్చుకుంటే పాఠం చెబితే పని అయిపోయిందండి అంటే పాఠం చెప్పేవాళ్ళు ప్రపంచంలో చాలా ఉంది ఉంటా పాఠం చెప్పడమే కష్టం వాళ్ళందరూ అనుకుంటున్నారు అసలు వేదాంత పాఠం చెప్పడమే కష్టం ఎందుకని వేరే యాక్ట్ లాగా ఉంటుంది ఇందులో ఏం విషయం ఉండదు కాదు అంతే కదా నిస్సారంగా ఉంటుంది కానీ మరి చెప్పిందే చెప్పాలి కొత్తది చెప్పడానికి వీలు లేదు అర్థం ఏంటి నీకు అందుబాటులో లేని దాని అందుబాటులో తెచ్చేట్టు చెయ్యాలి అందుబాటులో లేని దాని ఎదిగి నువ్వు అందుకునేటు నీ ఎదుగుదలని చూడాలి నీ ఎదుగుదల అయ్యేటి నువ్వు ఎదిగేట్టుగా చెయ్యాలి ఫిజికలేనా మెటాఫిజికల్ ఆ పోనీ ఏ ఏ తలంలో వేస్తావు వేయలేవు గారు కింది తలాలు అవునా కాదు అట్లా అట్లా వెళతామన్నమాట ఈ ప్రయాణం కాబట్టి ఇక్కడ ఒక గురువే చేస్తాడా గురువు అంటాం అంతే గురువుకి నామరూపాలు లేవు నీ పరిణతిని బట్టి గురువు వచ్చేస్తాడు స్థాయిని బట్టి గురువు వస్తాడు గురు పరంపర గురు పరంపర అంటే ఎంతమంది అయినా అవసరం కావచ్చు వస్తే తప్ప నీకు ఎంత మందితో అవసరం వస్తుందో నువ్వు చెప్పలేవు నీకే తెలియదు దాటించాలంటే నా వల్ల కాదండి అప్పుడేం చేస్తాను హయ్యర్ సెల్ఫ్ నాకంటే హైయర్ సెల్ఫ్ ఉన్నవాడు ఉంటాడు హైయర్ కెపాసిటీ ఉన్నవాడు ఉంటాడు వాడికి రికమెండ్ చేస్తా మహాన్ బావాడు నన్ను పట్టుకున్నాడు కొద్దిగా చూడవయ్ నీ బదులు వాడు ప్రార్థించాలి నీ బదులు వాడు సాధన చేయాలి అది రికమెండేషన్ అంటే ఇక్కడ నువ్వు చేయడం కాదు సాధన గురువు చేయాలతో నిన్ను పంపించాలి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోగలగా వాడు ఏ తెలుగులో చెప్తే నీకు ఆ తెలివి వచ్చేటి చెయ్యి మార్మిక భాషతో కూడుకుని ఉంటాము అక్కడే ఇది స్ట్రైట్ గా చెప్పూపెడతారు వాడు చేస్తారు మరి నేను అడకని అటాకే నేర్చుకోవాలి వాళ్ళ జిబ్రా నేర్చుకోవాలంటే షెడ్బిల్ అంటే ఇట్స్ ఓన్ వే అంతేనా కాదు నేను తెలుగులాగానే నేర్చుకుంటానంటే రాదు వ్యవహార విద్యలోనే అలా ఉన్నప్పుడు నీ మనసు దాకా అవతలకి వెళ్ళిపోతే మాటలు ఎక్కడ ఉంటాయి మాటలు కదా ఉన్నాయా మాటలు లేని తీసా దశలో నీతో పని కలిసి నడవాలి కలిసి పనిచేయాలి ఆ స్థితిని నీకు మాటలతో చెప్పాలి అలా నువ్వు మౌనంగానే అనుభూతి చెందగలిగిన అంశాన్ని తాను అనుభూతి చెంది మాటల్లో చెప్పాలి నీకు అందించాలి నిన్ను కన్విన్స్ చేయాలి నిన్ను ఒప్పించాలి ఒప్పించి ఏం నడిపించాలి ఇప్పుడు మరి ఎవరు తీసుకుంటారు ఈ బాధ్యత అందుకు హైయెస్ట్ రిఫరెన్స్ ఇవ్వబడింది తల్లి తండ్రి కంటే కూడా ఇవ్వబడింది హైయెస్ట్ రిఫరెన్స్ ఎందుకని అదే నయ్యా అల్టిమేట్ ఆ అల్టిమేట్ గోల్కి రీచ్ అవ్వడానికి ఎవరు సహాయపడితే వాడే ఎందుకే కదా కబీర్ ఏమంటున్నాడు దైవం ఉందా గురువు ముందా అంట ముందు ఎందుకంటే దైవ సాక్షాత్కారానికి సహాయం చేసేడు అపరిణతి వచ్చేట్టు చేసాడు లేకపోతే నాకు తెలియదు అది ఇది దైవం అని నేను గుర్తించగలిగేవాడి వారు నాకు లైఫ్ లో జనకేమైనా కొంచెం కష్టాలుగానే వచ్చేటప్పుడు నాకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే ఇదంతా భ్రమరా బాబు ఫస్ట్ వస్తుంది అన్న థౌట్ ఉంటే సరిపోదు <laughs> <laughs> ేషన్ డిటర్మినేషన్ రెండు సరిగా లక్ష్యం సరిగా ఉండాలి అది నేను చెప్పే రోజువారీ డిసిప్లిన్ ప్రాపర్ గా ఉండాలి అందుకే చక్కగా వేదాంత శాస్త్రాన్ని ఒకటి అధ్యయనం చేయాలి అధ్యయనం చేస్తూ నీలో కొత్త తెలివితేటలు వస్తాయి ఇప్పుడు ఏం చెప్తున్నాడు నువ్వు గ్రహింపు శక్తి ఫిజికలా కానీ నీకు అర్థమవుతున్న తీరు వేరే ఆవిడ తీరు వేరు నీకు చేస్తున్న సహాయం వేరే ఆవిడ సహాయం అరేట్లా మౌలికంగా శరీరంతో బంధం గట్టిగా ఉన్నప్పుడు నువ్వు ఒక తీరు కారీరం నుంచి విడిపోతూ ఉన్నప్పుడు ఒక తీరు కా దూరం పెరిగే కొద్దీ నీ గ్రహింపు శక్తి మారిపోతుంది నీ ఎనర్జీ లెవెల్స్ మారిపోతాడు ఇలాగే మా అబ్బాయి చిన్నప్పుడు ఉండేవాడు ఫస్ట్ క్లాస్ అలాగే ఇవ్వ చెప్తుంటాం కదా అన్నిలాగే చెప్తుంటారు మా శ్రీముదిగారు ఏదో అప్పుడు ఇప్పుడే చాలా కాలం కదా ఇరవై కలిసాం అసలు ఇవన్నీ లేవు ఒకటిదే సరే ఇప్పుడు ఏదన్నా చూపెడితే గానీ నమ్మవా అయితే అన్నా నూట నాలుగు సరే ఆ నేనైతే నమ్మను సరే చూపిస్తా చూడు కావాల్సి ఇప్పుడే పెద్ద విషయం మహిమలు లేదా మహిమలు కొనగోట మీడితే వస్తాయి మహిమలు అబ్బాయికి రెండు నాలుగు జ్వరం కదా ఇప్పుడు నేను చెయ్యి పట్టుకుంటా రెండు నిమిషాల తర్వాత వాడు జ్వరం చూడ నార్మల్గా ఉన్నా వాడు చేయగల పట్టుకుని ఉన్నా నువ్వు జ్వరం చూడ జ్వరం ఇప్పుడు చూస్తే రెండు నాలుగు ఇప్పుడు చూస్తే నార్మల్ ఎలా వచ్చిందండి అంతే ఎలా తగ్గిపోయినా తగ్గిపోతుంది అంతే ఆ మళ్ళీ రేపటికి వచ్చేస్తుందేమో నీకు వచ్చేస్తున్నామని సందేహం అంటే గ్యారంటీ గా వచ్చేస్తుంది కాబట్టి ఎనర్జీ బై అవర్ మైండ్ మైండ్ ఈ ప్లేస్ లోనే ఉంటుంది మైండ్ టాప్ టు బాటమ్ ఉంటుంది మైండ్ ఈజ్ ఎనర్జీ ఫీల్డ్ నువ్వు ఎటు ఓరియంట్ చేస్తే ఆ ఎనర్జీ ఫీల్డ్ అట్రాక్ట్ చేస్తుంది ఎందుకు చేయాలి అసలు ఏ దిశగా ఓరియం చేయాలో అట్లా చేస్తే అది ఉపయోగపడుతుంది కానీ ఆపోజిట్ సైడ్ లో చేస్తాం ఇందాక పగడిపోతున్నారు కదా చాలా ఎక్కువ ఎవరి కోసం మారుతావాటే గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో నన్ను నేను తెలుసుకోవడం అనే పెద్ద పనిని ఎవడైతే పెట్టుకుంటాడో వాడు మెటమార్ఫిక్ చేంజెస్ లో ఉంటాడు ఇన్ని మార్పులు వస్తాయి కానీ కన్న తల్లిదండ్రులు కూడా అడిగే వాళ్ళకు 100 హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది అనమాట హండ్రెడ్ అండ్ థౌజండ్ టైమ్స్ మారిపోతుంది ఈజీగా అంతే ఉండదు అది ఒక కమిట్మెంట్ క్రియేట్ చేయడం వరకే టైం పడతుంది ఐక్యూ కెపాసిటీ ఎట్ైనా ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో డొమైన్ నాలెడ్జ్ ఐక్యూ పని చేయాలి ఇటు తిరిగి ఉన్నవాడి ఇటు తిప్పడానికి లేట్ అవుతుంది అంతే ఇటు తిప్పడానికి నేను కన్విన్స్ చేసి తిప్పేసాం అనుకో ఇటు ఎంత వేగంగా వెళ్ళా ఇటు కూడా అంతే వేగంగా వెళ్ళిపో అంతే డిటర్మినేషన్ ఎందుకంటే మేధాశక్తి అనేది ఒక వరం అందరికీ లభించేది కాదు ఇన్బార్న్ క్వాలిటీ వరం అంటే ఏమి లేదు క్వాలిటీ అందరికి ఎందుకు లేదంటే అందరికీ ఉండదు అంతే అందరూ ఆటగాళ్లు కాలేదు అందరూ ఆటగాళ్ళు కాలేదు ఎందుకు కాలేరు అంటే వాడిలో ఉంటాయి వాడిలో ఆ లయాత్మకమైన విన్యాసం వాడిలో ఉంది కాబట్టి ఆ లలిత కళకి వాడు ఎడ ఎత్త కాగలిగాడు మేధాశక్తి ఒక వరం ఆ మేధాశక్తిని ఇడిసిం ేషన్ ప్రపంచం వైపే పనిచేస్తుంది ఇటు తిప్పితే ఆత్మభావంలో అదే వేగంతో వెళ్ళిపోతాం అది తిప్పడమే లేట్ అంతే ఓరియంటేషన్ మార్చుకోవడమే కష్టం మార్చుకున్నావా ఇటంతా బ్రహ్మాండంగా పనిచేసిందో అటు అంతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇస్కాన్లో అందరూ పిహెచ్డీ చేసిన వాళ్ళే ఉంటారు బై తెలియవాళ్ళగా మాత్రం ఇట్ They they they they have have have seen. seen, seen. What is is to be seen, they have seen. Finally, they found. Oh, our determination is wrong. So, they have changed. All అన్నిటిల్ ఆర్ స్కాలర్స్ తక్కువ ఉండడు మరి అంత చదువుకున్నవాడు గుండు కొట్టించుకుని కాషాయ వస్త్రం ధరించి రుద్రాక్ష ధరించి పాఠం చెబుతున్నాడు ఏ వాడికి తెలియ వాడు బయటకెళ్ళి సంపాదించుకోలేడా సంపాదిస్తేం పండొచ్చో ఆ ఓరియంటేషన్ చూసే వచ్చుడు చూడటానికి టైం పడుతుంది కదండి టైం పట్టేవాడు అదే ఉంటాడు అదే యు వాంట్ టైం యుక్ ఇట్ బాడీ బాడీ వాట్ ఎవర్ ఇట్ మైడ్ అయితే నేనేమంటానంటే వచ్చే బాడీకి నీకు ఇదే రకమైన పరిస్థితులు ఉంటాయని గ్యారెంటీ లేవు ఇప్పుడు ఈ శరీరంలో నువ్వు ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇదే అంశాలు వచ్చే జన్మ కూడా ఉంటాయి అని దేర్ ఇస్ నో గ్యారంటీ ఎందుకని స్త్రీలందరూ అవుతారు దట్ ఈస్ వెరీ ది రేషియో ఇస్ బ్యాలెన్స్ నో బడిసింగ్ ఇట్ చాలా మంది అనుకుంటూ ఉంటారు మన ప్రభుత్వం కూడా చెప్తూ ఉంటుంది ఆడపిల్లలను రక్షించాలి రక్షించాలి రక్షించాలి అలా చేయాలి ఎలా చేయాలి అని దాని మీద సెపరేట్ ఆఫ్ సెపరేట్ ట్రెండ్ కానీ అసలు జన్మత అనే అది ఇట్ ఈరల్ ఇట్ ఈస్ బ్యాలెన్స్ వెరీ రేర్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఎందుకని ఒక జన్మలో పురుష దేహాన్ని ధరించిన జీవి తాను స్త్రీగా ఉండేటటువంటి అసంతృప్తిని పోగొట్టుకునే అవకాశం లేదు ఒక జన్మలో స్త్రీగా ఉన్నటువంటి అసంతృప్తిని పురుషుడిగా ఉండే వాళ్ళ సంతృప్తిని పొందడానికి అవకాశం లేదు మాటి మాటికి నేను స్త్రీని అవ్వబట్టి కదా అది చేయలేకపోయాను అనే ఫీల్తో ఉంటదనమాట వీడు కూడా అలాగే ఉంటాడు వాళ్ళకి అలా అడ్వాంటేజ్ కదా నాకు ఇలా డిసడ్వాంటేజ్ కదా అనేది ఫీల్ లో ఉంటుంది అనమాట ఈ మేల్ అండ్ ఫిమేల్ ఎరువు మధ్యలో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు ఉంటదనమాట ఇదో అడిదవుతుంట అడ్డు కడుతుంది అనమాట నీకోసం ప్రపంచంలో అందరూ బేరాలు పోతూ ఉంటారు అట్ అవ్వదు అట్లా అట్ ఏమవ సృష్టి ధర్మాలు ఏం మారిపో కానీ నువ్వు ఏ ఆఫ్రికా అడవాళ్ళు పట్టవని గ్యారంటీ ఉంది భూమి సమానమే నేచర్ నువ్వు భారతదేశంలోనే పుడతావు అని ఏం గ్యారెంటీ లేదు నీకు విపరీత లక్షణాలు ఉన్నాయి అనుకోండి ఆ విపరీత లక్షణాల వల్ల వచ్చిన డిస్సాటిస్ఫాక్షన్ తో నువ్వు శరీరం వదిలేసావు అనుకోండి ఏమవుతావు ఆ విపరీత లక్షణాలు నెరవేర్చబడేటటువంటి ప్రాంతానికి సంస్కృతికి తల్లిదండ్రులను ఎంపిక చేసి అక్కడికి వెళ్ళిపోవాలి భూమండలం చుట్టూ రావడానికి మూడు నిమిషాలే పడుతుంది సూక్ష్మ శరీరానికి తల్లిదండ్రులను ఎత్తుకోవడానికి టైం సరిపోదా నో గ్యారెంటీ మరి అప్పుడు ఇదే మేధాశక్తి వస్తుందండి ఇదే తెలివితేటలు ఇదే చదువు ఇదే వాతావరణం ఇదే సస్టైనబిలిటీ ఈ జన్మలో మనకి శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు లేవు చదువుకు సంబంధించిన సమస్యలు లేవు కుటుంబానికి సంబంధించిన సమస్యలు లేవు ఆర్థికపరమైన సమస్యలు లేవు విద్యాపరమైన సమస్యలు లేవు ప్రపంచంతో పోలిస్తే ఎన్నో కోట్ల మంది కంటే ఎవరంటే బెటర్ లివింగ్ ఇంత బెటర్ లివింగ్ ఉన్నప్పుడు సాధ్యంగా అనేది ఈ బెటర్ లివింగ్లో లోపం వచ్చిందనుకోండి ఏ ఒక్క దాంట్లో అయినా సరే అప్పుడు నీ నీడ్స్ ఏమైపోతాయి అప్పుడు నీ నీడ్స్ ఈ స్పిరిచువల్ నీడ్ మీద ఆధారపడి ఉండే అవకాశం ఉందా కాబట్టి అందుకని ఏదాంతం ఏం చెప్తుంది అయ్యా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోను తెలివైన వాడు ఎవడు ఎవరింగ్ యూ కెన్ యాడ్ అండ్ సంథింగ్ యూ కెనాట్ యాడ్ మీ జీవితం అంతా దూరం చేయడానికి చెప్పాలి ఒక్క లోపం వచ్చిందనుకోండి ఆ లోపాన్ని సవరించడా నీకు ఆ జన్మ సరిపోదు అంతే ఫినిష్ మళ్ళా దాంతో మళ్ళీ ఇంకో మూట తయారవు అంతేగా ఎప్పటికప్పుడు మూట తెచ్చుతూ ఉంటావు మూట కడుతూ ఉంటావు సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ డిస్సా ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతూనే ఉందిగా లోపల ప్రతి నిమిషం మరి అప్పుడు ఆ మూట ఖాళీ అయ్యేది నువ్వు రియలైజేషన్కి వెళ్ళేది కాబట్టియలైజేషన్ అనే గోల్ని ఎవడైతే పెట్టుకున్నాడో వాడు మూట కట్టకుండా జీవించడం నేర్చుకుంటాడు మూట కట్టి ఖాళీ చేయటం కాదు మూట కట్టకుండా జీవించడం ఎట్టాగో నేర్పుతాడు గురువు గురువు నేర్పి ఏమిటి మూట కట్టకుండా జీవించడం ఎట్టాగో నేర్పుతాడు ఏమైపోయావు దానివల్ల ఇంకేం లేవుగా ఐ డిజోన్ ఎవరి ఐ ఓన్ కాదు ఐ డిజోన్ ఎవ్రీథింగ్ ఇంకేముంది అప్పుడు ఖర్చు అయిపోతుంది శరీరం ఉన్నంత సేపు పాత కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా కాబట్టి వాట్ యూ షుడ్ లెర్న్ కట్టకుండా ఉండాలి కానీ మరి అట్లా ఉన్నావా ఇప్పుడు బ్రెడ్ అండ్ బటర్ తింటాడు కాసేపు బర్గర్ బాగుంది అంటాడు కాసేపు ఇంకో సాండ్విచ్ బాగుంది అంటాడు లేకపోతే తిన్న శాండ్విచ్ లో చీజ్ బాగలేదండి ఇప్పుడు ఏమైంది మెక్డొనాల్డ్ బదులు కేఎఫ్సీ కేఎఫ్సి బదులు మరొకటి మరోడు కాదు మరొకడు ఏ ఏ ఆవకాయ అదే రాబావు ఆకలి సంతృప్తి అన్న రెండు ఎండ్స్ లో కూడా దానికన్నా తేడా ఉందా కదా కానీ మనిషి అదో ప్రపంచం ఫుడ్ వరల్డ్ అదో వరల్డ్ వస్త్ర ప్రపంచం అదో ప్రపంచం విద్యా ప్రపంచం ఇదో ప్రపంచం వైద్య ప్రపంచం అదో ప్రపంచం అది ఎడిపోతుందో తెలివి దానికి అవునా కదా సంబడి దిశ అనేది పెట్టేసి దాటి అనేది బెటర్ ఒక్క సమయం స్వచ్ఛాలు జీవితంలో ఇంకొక తిరగని ఎక్కే గడపా దిగే గడప వైద్యులు అవునా కదా ఎవ్రీథింగ్ డాక్టర్ తెలీదు అవునా కాదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళామో ఎలా సరిపోతుంది జీవితం అంతా దాన్ని చూడలేదు ఇంకెప్పుడు స్పిరిచువల్ రింగ్ లైస్ సరే నీ ప్రపంచం పోయినప్పుడు ఈ వర్డ్ పెట్టు పెంచుకుంటూ పోయా పెంచుకుంటూ పోయావయా నువ్వే కోల్పోయావు ఎవరిని ఎవరేం కోల్పోలేస్ట్ యువర్ సెల్ఫ్ రియలైజ్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్ వరల్డ్ కూడా ఇప్పుడు అలాగే తయారైంది ఎందుకని ఇక్కడ ఎక్కడైనా వివేకం లేకపోతే నువ్వు అంతే అవుతావు ఈ ఆశ్రమా ఆశ్రమమా ఆశ్రమా ఈ ఆశ్రమ ఇదే సరిపోదు జీవితంలో రామాయణమా భారతమా రామాయణమా భారతమా రామాయణమా భారతమా భారవమా నీ లోపల బలాన్ని బట్టేగా ఉదాహరణ చెప్తాను ఒక పనిని ఒక ప్రొసీజర్ ప్రకారం చేయాలని ఇందులో ఫిక్స్ అయ్యి అలాగే ఎందుకు చెయ్యాలని ప్రశ్న వేసుకోవాలా ఏమవుతుందా ఎలాగైనా చూర్ వైస్ ఇట్ ఇస్ ఆల్సో ఇట్ ఇస్ పాసిబుల్ అనే కంజీనియల్ అట్మాస్ఫియర్ లో నీకు ఇందులో ఉంది అప్పుడే చేసి సలహా తీసుకో అది పరిష్కారం అని కనిపిస్తేనే తీసుకోక్సెప్ట్ సొల్యూషన్స్ విజ్ఞత అని వాడతా వెయ్యి సలహాలు వస్తే వెయ్యి సలహాలో అదే సొల్యూషన్లు ఉంటాయి ఏది సొల్యూషన్ వెతికి పట్టగలిగే విజ్ఞత ఉండాలి నీ దగ్గర యాక్సెప్ట్ సొల్యూషన్స్ అసలు నీకే అసలు యూనివర్సల్ ట్రూల్ తెలుసు అప్పుడేం ఐ నో ది బెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఫిక్స్ అయిపోవాల్సిన అవసరం ఉందా అంతే మన మనిషి ఏ స్థాయిలో ఉంటాడు ఐక్యూ హై గా ఉన్నవాడు డిమాండ్ స్టేటస్ లో ఉంటాడు బేసిక్ట్ ఐ నో ఇట్ ఐ నో ఇట్ ఐ నో ఇట్ అంటే ప్రొసీజర్ ఇస్ ఫిక్స్ సో ఎప్పుడు ఎక్స్ప్రెషన్ ఏ రేంజ్ లో ఉంటుంది ఐ డిమాండ్ దిస్ బికాస్ ఐ నో I know, I know, I know, I know, I know, when the nadoos thamundu mm. in the kazaan thawada. That is demand of one leg act tham mm. otho on. Ithikya. Amandhi amat hao? Okay, this is also a solution. Mm. I accept it. Mm. And I do it. Mm. You are the universal truth. Aray, I disown this. Mm. I don't have any clinging to it. what you you doing? I disown disown To you need to universal, you need to know universal Universal truth. trend owning Owning మొదటి రెండిట్లో ఓనింగ్ ఉంది యూనివర్సిల్ తెలిస్తే ఓనింగ్ లేనప్పుడు సరిగ్గా వ్యవహరిస్తావా ఓనింగ్ ఉంటే చేస్తావాడు సాక్షిగా ఉన్నప్పుడు ఈజీగా చేస్తావాట్ నిమిషాలు operate. వాడి చేయికి వాడే ఆపరేషన్ చేసుకోలేడు డో హీ నో సిట్ నాలెడ్జ్ ఉంది కానీ వాడి చేతికి వాడే కుట్లేసుకోమన్నాం ఇట్ కెనాట్ ఎందుకని ఓన్ హిజ్ బాడీ అనగా సేమ్ ప్రాబ్లం అప్పుడు ఒక సొల్యూషన్స్ వైపు వెళ్తాం చాలవు ఈ ఎగ్జాంపుల్స్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్ లోకే సరిపోతాయి అంతే ఇంకా ఎదుగుతావు వెరీ ఎర్లీ స్టేజ్ లో ఉన్నావు ఇవి ఏం చేయాలంటే ఒక భగవద్గీత ఒక వివేక చూడమో అధ్యయనం చేయాలి నీకు అప్లై చేసుకోవాలి ఈ రెండు చదివి నీకు అప్లై చేసుకోవాలి భగవద్గీత వివేక చూడమని రెండు చదువు భగవద్గీత ఏమో విద్యా ప్రకాశానంద గిరిస్వామి వారు రాసినటువంటి గీతామక అది కానీ లేదంటే గోరఖ్పూర్ తత్వ వివేచని అని ఉంది జయ దయాల్ గోంక రైటర్ గారు ఆమె అదైతే ఏంటంటే వాళ్లే ప్రశ్న వేసి నాలుగు పద్ధతులుగా వాళ్లే నేరేటివ్ గా చెప్తారు అది రహస్యం అంతా కర్మ భక్తి జ్ఞాన యోగ మార్గాలన్నీ వాళ్లే విశ్లేషణగా చెబుతారు అన్నమాట సో అప్పుడు నీకు తెలుస్తుంది అసలు ఒక ఒక్క పదానికి ఒక వాక్యానికి ఇన్ని అర్థాలు ఉన్నాయా నీవు ఆలోచిస్తే నీకు ఒకటే తోస్తుంది అంతేగాని అందులో నా మిగిలిన నాలుగు తోచూ అట్లా కొంతకాలం అధ్యయనం చేసేటప్పటికి ఓహో సంస్కృత శబ్దాలకు అర్థాలు ఎలా ఉన్నాయి ఆ వాక్యాలకు అర్థాలు ఎలా ఉన్నాయి సూత్రాలకు అర్థాలు ఎలా ఉన్నాయి అసలు ఏ లక్ష్యంతో చెప్పే చెప్తున్నారు బయటికి కనబడేదో ఒకటి కనుక ఉండేది ఒకటి సో అట్లా ఉంటాయి అనమాట అందుకని ఈ భాషను మటు అవగాహన చేసుకుంటావు కింద నేరేటివ్ అంతా తెలుగులోనే ఉంటుంది కాబట్టి నువ్వు ఈజీగా ఫాలో కావాలి ప్లస్ వివేక చూడమని వివేక చూడామని జరిగితే అప్పుడు అందులో తాత్వికమైన దృష్టి ఉంటుంది అనమాట పెంచకోశ అంతా ఉంది శరీర తయ విచారణ అవసరణ దేహత్రయ విచారణ ఇలా ఇలా వేదాంత పరిధిలో ఉన్నటువంటి క్లాసెస్ అన్ని అందులో ఒక సమగ్రంగా చర్చిస్తారు ఒక కామన్ ప్లాట్ఫామ్ చర్చిస్తారు అది కూడా అందువల్ల ఏమవుతుందంటే ఈ రెండు సమన్వయం చేసుకోవడానికి ట్రై చేస్తారు చేసుకుని నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని డిసిప్లిన్ పాటించాలి పాటించాలి ఉండాలి డిసిప్లిన్ ఈ రెండు లేకుండా నీకు డెడికేషన్ రావడం అనేది జరిగే పనిపాలు చాలా మంది ఏమంటారు అంటే ఐ డివోట్ మై సెల్ఫ్ టు ది జాబ్ ఐ డివోట్ మైసెల్ఫ్ టు ది నేషన్ అంటే అర్థం ఏంటి నీ త్యాగం చేసి చెయ్యాలి డెడికేషన్ ఉద్యోగస్తులు అందరూ జీతం తెచ్చినాగా డబ్బులు ఇచ్చేనా పనిచేస్తున్నారు మరి స్వార్థ త్యాగం యూ వర్క్ వితౌట్ శాలరీ యుడికేట్ వ్యవసాయదారులు ఉన్నాడండికేట్ సిమ్ ఎందుకండి చివరి దాకా ఫలితం వస్తుంది వాళ్ళు వాడి చేతిలో ఉండదు కానీ వాడు విత్తనాలు నాటరాదు కానీ వాడు పంట పండిస్తారు నోర్డ్ రిజల్ట్ వాడు అదే పని చేస్తూ ఉంటాడు దానివల్ల వాడు కోటి అయిపో ఆ పక్క నుంచి హైవే వెళితే ఎకరం కోటి రూపాయలు అయింది ఎకరం పది కోట్లు అయిందని అంటూ ఉంటాం ఎకరం ఎకరంగా అని అంటూ కోటెక్కడం అవునా కదా లేదుగా వాడి పంట పండిస్తున్నంత కాలం ఆ కోటి ఎక్కడ ఉంది లేదుగా వాడికి పంట రూపంలో తప్ప వేరేది లేదు కదా జీవనాధారం కాబట్టి హీ డెడికేట్స్ టు ది నేషన్ వాడికి స్వార్థ త్యాగం ఒక పరార్థమే తప్ప స్వార్థం లేదా అదే మిగిలిన ప్రొఫెషన్స్ అన్నీ ఉన్నాయి అక్కడికి వచ్చేటికేమైపోయింది నువ్వు ప్రతిదానికి ఎస్టిమేట్ చేస్తావు నేను ఇంత టైం పనిచేసాను నేను శక్తిని వినియోగించాను నేను ఇన్ని సమస్యలు సాల్వ్ చేశాను సో రిజల్ట్ ఓరియంటెడ్ జాబ్ అనమాట మిగిలిన సో రిజల్ట్ ఓరియంటెడ్ జాబ్ చేసేటప్పుడు నేను డెడికేట్ అయ్యానండి అంటే when there is no dedication where is diversion you devote hardly 6 hours 8 hours 10 hours okay you don't devote your personal life to the job when you devote this to that then you can say it is diversion yes na ma ho na ga so i devote my job anne anta ఐదు గంటలు బాగా చేస్తారండి అంటే ఎగ్గొట్టేవాడి నేను బెటర్ కదండి వేదాంతంలో మాట్లాడ రియలిస్టిక్ ట్రూత్ యూనివర్సల్ ట్రూత్ మీద మాట్లాడుతుంది when there, when there is is is no devotion devotion devotion where is the discipline discipline discipline discipline discipline discipline I I go I go by time and deal. that is my discipline. That's not discipline. a a discipline should always lead lead to to any discipline, if you say it as a discipline, it as must వెనుకంటే లేకపోతే అక్కడ నువ్వు ఉంటావు మధ్యలాగడం నేను ఇది చేసి ఈశ్వరుడిని పెడితే తప్ప డివేషన్ అవ్వదు కర్తవ్యమే దైవం అండి ఎప్పుడయ్యి నేను ఉద్యోగం చేస్తున్నానంటే ఇప్పుడు దైవం ఎక్కడ నేను వ్యాపారం చేస్తున్నాను నేను ఉద్యోగం చేస్తున్నాను నేను అన్నం వండుతున్నాను అందుకే గృహిణి కూడా ఏం చెప్తున్నావు నువ్వు అన్నం అంటావు ఎన్ని సహకరిస్తే అన్నం తయారవుతున్నాడు రైతు పంట పండించాలా గ్యాస్ పని చేయాలా ఎన్నో నీకు అనుకూలంగా ఉంటే అన్నం కిందకి దిగుతుంది ఎవరి కోసం వండుతున్నావు నా కోసం వండుకుంటున్నాను పోయింది డివోషన్ ఎక్కడ ఉన్నప్పుడు ఈశ్వరుడు కోసం వండుతున్నాను ఈశ్వర ప్రసాదంగా వండుతున్నాను కుటుంబం ఈశ్వర సేవలో భాగంగా వండుతున్నాను ప్రపంచం ఈశ్వర సేవలో భాగంగా వండుతున్నాను అతిథి అభ్యాగతులు అనే సేవలో భాగంగా వండుతున్నాను పంచభూతాత్మకమైనటువంటి జీవులు భూత యజ్ఞంలో భాగంగా అన్నం వండుతున్నాను ఇంత దూరంగా ఉన్నటువంటి యజ్ఞభావంతో ఆలోచిస్తేనే అది వీలవు మరి ఇప్పుడు యజ్ఞభావనతో చేసినప్పుడు ఇప్పుడు ఈశ్వరుడే ప్రధానంగా నువ్వు ప్రధానం అయ్యావా మరి అప్పుడు ఏమైనాప్పుడు చెప్పండి నాలువే దూరే ఎంజాస్టార్